గడ్డి గడ్డిపరకల నుండి నూలుపోగులల్లి పడుగుపేకను కలిపి బట్టలు నేసి కోట్లాది ప్రజల జీవనోపాధి భారత స్వాతంత్ర్య సంగ్రామానికి ఊపిరి అయిన రాట్నమును అవగాహన లేని పాలకులు ఆలోచనలేని అధికారులు ఆధునిక మోజులో పడి కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం రూపొందించిన ప్రభుత్వ విధానాలు బహుళజాతి కంపెనీల లాభాలను ప్రోత్సహిస్తున్నాయి కోట్లాది ప్రజల జీవనోపాధి అయిన రాట్నమును అటకెక్కించడానికి అనేక ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కావున కార్మికులారా కార్మిక మన బతుకు సంపదను నిలుపుకుందాం దండుగా కదలండి భవిష్యత్తు మనదేననే విశ్వాసంతో ముందుకు సాగుదాం చేనేత బతుకు బాదరబందీ నుండి లేచి బతుకుపోరు పయనానికి మగ్గం విడిచి పొమ్మంటున్నారే బతుకుపాటలను చేనేత విజ్ఞాన విధాన కేంద్రం మన ముందుకు ఈ పాటలకు చేయుతనిచ్చిన రచయితలు గాయకులు సంగీత దర్శకులతో పాటు సహకారమందించిన ఆక్స్ఫాం వారికి నైతిక మద్దతునిచ్చిన కార్మిక సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలతో